Oh, they are వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సామగ ధ్యాన మనస పశ్యం యోగిన యంతం విదు సురా సురగణ దేవాయ తస్మై నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తస్మృతిపురాలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం లోక శంకర సహనా వహనోనక్తు సహ వీర్యవాహ తేజస్వినీతమస్విద్విషావహై ఓ శాషా ధిషా అసన్నివ సద్బ్రహ్మీతి వేద చే అస్తి చేద్ అస్థిబ్రహ్మేతి చేతమేనంతతో విదురితి ఇది చాలా అందంగా ఉంది అనే మాట ఎక్కడైనా మనకు వినిపిస్తే మరొకటి అందం లేకుండా ఉంది అర్థం ఇది చాలా అద్భుతమైందండి అని ఎవరైనా పలికితే మరొకటి అద్భుతం కానిది అని అర్థం ఇది చాలా రుచికరంగా ఉంది అని అంటే మరొకటి రుచికరం కానిది అని అర్థం ఇది చాలా బాగుంది అని అంటే మరొకటి బాగలేదని అర్థం కంపారిటివ్గా ఈ అందాలు అద్భుతాలు బాగుండడం బాగోలేకపోవడం రుచులు అరుచులు వ్యక్తులను బట్టి ఉంటాయి మనిషి మనిషికి వేరువేరుగా ఉంటాయి కొన్ని విషయాల్లో కొందరు వ్యక్తుల్లో వారి అభిరుచులతోనే వాళ్ళకి భేదం ఉంటుంది అంటే ఒక దశలో మనకి ఏవి రుచిగా ఉన్నాయో మరొక దశలో రుచిగా ఉండవు ఒక దశలో మనకి ఏవి అందంగా కనిపించాయో మరొక దశలో అందంగా కనిపించవు కొన్ని సమయాల్లో మనకు నచ్చినవి కొన్ని సమయాల్లో అవే మనకు నచ్చకుండా ఉంటాయి కానీ అన్నీ బాగుండాలి అన్నీ అందంగా కనిపించాలి అన్నీ అద్భుతంగానే గోచరించాలి ఈ తారతమ్యాలు లేకుండా ఉండాలి తేడాలు లేకుండా ఉండాలి భేదాలు లేకుండా ఉండాలి అందమైన దాన్ని చూచినప్పుడు హృదయం ఎట్లాగైతే ఆహ్లాదాన్ని పొందిందో అటువంటి ఆహ్లాదం దేనిని చూచినా కలగాలి అద్భుతమైనటువంటి దాన్ని చూసినప్పుడు మనసు పరవశించిందో అటువంటి పారవశ్యం ప్రతి ఒక్క విషయంలో కూడా కలగాలి అలా కలిగింది ఎప్పుడు దూరం కాకుండా ఉండాలి ఇటువంటిది కావాలి అని అనుకుంటే అది ఒక్క బ్రహ్మ అనేటువంటి వస్తువులోనే అది సాధ్యం కానీ ఇంకొక చోట సాధ్యం కావడం లేదు కాబట్టి బ్రహ్మ దర్శనం చేయగలిగినటువంటి వాడికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మవిధుడు అతనికి అంతా అద్భుతమే ఎందుకని అంతా బ్రహ్మమే కనుక అంత ఆనందమే ఎందుకని అంతా బ్రహ్మస్వరూపమే కనుక తనకి తెలిసేదే కాదు తాను కూడా అద్భుతమే ఎందుకని తాను కూడా బ్రహ్మమే కనుక తాను కూడా ఆనందమే తాను కూడా అపురూపమైనటువంటి సౌందర్యమే ఇలా తనను తాను తెలుసుకుంటూ వచ్చినటువంటి వాడు ఒక దశలో నేనే ఆనందం నేనే అద్భుతం ఆనంద హేతువు నేనే ఈ ప్రపంచంలో వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా ఏదైనా ఆనందం కలిగితే నా కలుగుతుంది ఎక్కడైనా ఏదైనా అద్భుతంగా గోచరిస్తే నా వలనే ఎక్కడైనా ఏదైనా సౌందర్యం తెలిసిస్తే నా వలనే కాబట్టి ఆనంద హేతువు నేను సౌందర్య హేతువు నేను అద్భుతమైనటువంటి దానికి హేతువు నేను కాబట్టి ఆనంద హేతువు నేనే ఆనంద స్వరూపం నేనే దేనిలో ఆనందం గోచరించినా నా వల్ల వాస్తవానికి నేనే ఆనంద స్వరూపం ఇది ఇంతకు మించి ప్రపంచంలో మనిషి పొందదగిందంటూ లేదు శోష్నుతే సర్వకామాన్ ఇటువంటి దాన్ని ఎవడైతే పొందుతూ ఉన్నాడో సహా అశ్వినితే సర్వకామాన్ సహా అశ్నుతే సమస్తమైనటువంటి కోరికలు ఈడేళ్ళని వాడు అవుతూ ఉన్నాడు ఈ ప్రపంచంగా కనుక అటువంటి బ్రహ్మము తానేనని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అస్థి బ్రహ్మ ఇది చేతి ఇతి వేద చేత్ ఆ బ్రహ్మము ఉన్నదని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో సంతమేనం తతో విధు ఇది నిన్న చూచాం కాబట్టి తాను ఉన్నవాడే అవుతూ ఉన్నాడు అలా కాకుండా అసన్నేవ సవతి అసత్ బ్రహ్మేతి వేదచేతు చేత్ బ్రహ్మ అసత్ ఇది లేదు అని ఎవడైతే వేదచేతు చేతు చే వేద తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు అసన్నేవ సభవతి సహ అసన్వ భవతి వాడు లేనివాడే అవుతూ ఉన్నాడు బ్రహ్మ లేదని తెలుసుకుంటా ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మమే గనక లేనిదనది లేదు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట కాబట్టి కోశాలన్నిటినీ నిషేధించిన తర్వాత నిషేధావధి సాక్షి ఏదైతే ఉందో అదే బ్రహ్మనేటువంటి చోటకి వచ్చాం ఆగామిప్పుడు ఈ బ్రహ్మ స్వరూపాన్ని తదప్యేష శ్లోకో భవతి దీన్ని తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు ప్లీజ్ అసద్వా ఇద్ర ఆసీత్ తయత స్వయమకరుత తస్మాత్తత్సుముచ్యత ఇది అసద్వా గ్ర ఆసీత్ తో వై సదాయత ప్లేస్ ఇక్కడి నుంచి బ్రహ్మ నిర్దేశం జరుగుతుంది బ్రహ్మము ఉన్నది అనేటువంటి విషయాన్ని దేనిని ఆధారం చేసుకుని చెప్పాలి ఈ ప్రపంచాన్ని ఆధారం చేసుకుని చెప్పాలి ఇక్కడ నీతి ఉంది కనుక అక్కడి నుంచి కదులుతున్నాం సబ్జెక్ట్ అట్లా కాబట్టి సడన్ గా యాదృచ్ఛికంగా బ్రహ్మము దగ్గర నుంచి కదలడానికి బ్రహ్మాని గురించి మనకేం తెలియదు కనుక ఇక్కడి నుంచో బయలుదేరుతూ ఉంది సృష్టి క్రమం నుంచి బయలుదేరుతూ ఉంది ఈ దశలో ఇంతవరకు నడిచినటువంటి ఉపనిషత్తు ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి మలుపు తిరిగింది ఇక్కడ అసద్వాగ్ర ఆసీత్ తోవై సద జాహిత ఇదం అంటే ఇది ఇదం అంటే ఇది ఏది జగత్ శ్యం ఇదం సర్వం ఇదం సర్వం ఈశావాశ్యం ఈశ్వర బుద్ధా ఛాదనీయం కదూ ఇదం అంటే ఇది నీకన్న అన్యంగా ఏదైతే తెలుస్తూ ఉందో నీకు తెలుస్తూ ఉందో నామరూపాత్మకమైనటువంటి జగత్ ఇదం అగ్రే పూర్వే ప్రాక్ పూర్వే ప్రాక్ బిఫోర్ అది అసత్వా ఇదం అసీత్ ఇదం అగ్రే ఆసీత్ అగ్రే పూర్వే ప్రాక్ కనుక ఈ జగత్ అగ్రే అన్నాడు ఎప్పుడైతే అన్నాడో పూర్వే ప్రాక్ అని అన్నప్పుడు ఈ జగత్కు ముందంటే ఇది సృష్టి జరగక ముందు సృష్టి ప్రాక్ ఉత్పత్తే ప్రాక్ ఇది ఈ జగత్ ఉత్పత్తి జరగక ముందు సృష్టి ప్రాక్ అసత్ వై ఆసీత్ చూసుకో అసద్వా ఆసీత్ అసత్ వై ఆసీత్ ఇదం అగ్రే ఇదం ఇదం జగత్ ఏ జగత్ మన మనకు కనిపిస్తుందో ఈ ప్రపంచము అగ్రే పూర్వే ఉత్పత్తే హె ప్రాక్ సృష్టి ప్రాక్ అసద్వాసీత్ అసత్ వై ఆసీత్ కాబట్టి ఈ జగత్తు సృష్టి కాక ముందు ఏముంది అనంటే అసత్తు ఉంది अजा तथ दां सत्पदार्थ सत् जनरल सत्तो यदस्थि त्यम सत् अजायत पुटेब इधु సత్ అజాయత పుట్టింది కాదు సత్ అజాయత అజాయత సత్ పుట్టింది తాని దేని నుండి దీనికి ముందు ఏది ఉండిందో దాని నుండి అది అక్కడ ఒకటి ఏదైనా పుట్టింది అంటే అంతకు ముందు ఏది ఉందో దాని నుంచి పుట్టాలి ఎందుకని లేనిదే పుడుతుంది కనుక సాధారణంగా అనుకుంటాం మనం ఇట్లా రండి కాబట్టి ఇదం జగత్ అగ్రి సదేవ ఇంతకు ముందు మనం విన్నది ఇప్పుడు ఇది అసదేవ అంటే చాందోగ్య ఉపనిషత్తులో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సెంటెన్స్ ఒకే విధంగా ఉంది తమాషదు సదేవ ఇదమగ్ర ఆసీత్ సౌమ్య అది సంబోధన నయన అనే అర్థం సౌమ్య అభయ్ నయన సదేవ సౌమ్య సౌమ్య దిశ సదేవ ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేక సార్లు మీకు దీని నేను సృష్టి క్రమంలో చాందోగ్య పనిషత్తు విషయం ప్రస్తావించి చెప్పున్నాను మీకు తెలుసు అందరికీ కంఠస్థం వచ్చినటువంటి వాక్యం ఇది కదా మంత్రం సదేవా ఇదగ్ర ఆసీత్ సేమ్ అసద్వా ఫినిష్ కాబట్టి ఈ సృష్టికి పూర్వం సత్ ఉండింది అని చాందోగ్యం చెప్తూ ఉంటే అసత్ వై కాబట్టి ఉత్పత్తే ప్రాక్ పూర్వం అగ్రే అసత్ ఏవ దాని నుండి అసత్తు నుండి సత్ ఆ సత్ పుట్టింది కాబట్టి అసత్తు సత్ అనే రెండు మాటల్ని ఏమని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం సత్ అంటే ఉంది అని అర్థం అసత్ అంటే లేనిది అని అర్థం అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇదం జగత్ లేనిదాని నుండి పుట్టింది అని అర్థం అది హ్యసత సజ్జన్మాస్తి ఇది కపిల మహర్షి సాంఖ్యం మీద ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది షడ్ దర్శనాల్లో అంటే అసత్ నుండే పుట్టింది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారే అంటే లేని దాని నుండి పుట్టిందని ఇప్పుడు శూన్యవాదం ఉంది బౌద్ధం శూన్యవాదం ఉంది అని శూన్యవాదం అంటే ఏమి లేదని అర్థం నథింగ్ కాబట్టి అసత్ హీ సజ్జన్మాస్తి నా న హ్యసత్ సత్ ఆస్తి అస్తి సత్ జన్మ అస్తి నా ఎక్కడ నుంచి అసత్ నుండి లేని దాని నుండి ఉన్నది రావడం అనేటువంటిది అనూక్ష్యమైన విషయం ఈ ప్రపంచంలో కనుక ఈ పదాలకి అర్థమేంటో చూడాలి కాబట్టి ఇదం ఈ జగత్ ఏదైతే ఉందో అసత్ వై ఆసీత్ అసత్ ఏవ అది అసత్ వై అసత్వ ఆసీత్ సదేవ ఆసీత్ కదా ఇంతకుముందు అసత్ ఏవ ఆసీత్ ఇది అసత్తుగానే ఉండింది అంటే బ్రహ్మ ఏవా అంటే జగత్తుకు పూర్వం కారణ రూపంలో ఉన్నది బ్రహ్మమే కనుక బ్రహ్మ బ్రహ్మ అశ అసశబ్ద వాచ్య ఆసీత్ ఇతర్థ బ్రహ్మ ఏవ బ్రహ్మమే అసశబ్ద వాచ్యంగా తెలుస్తూ ఉంది ఇప్పుడు అసత్ కదా ఇప్పుడు దేని నుండి వచ్చింది ప్రపంచం ఇది ఉపనిషత్తులే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అది వేరే విషయం మీరు ఫ్రీగా వినండి సరేనా ఇప్పుడు దేని నుండి వచ్చింది ప్రపంచం బ్రహ్మం కదా ఆయన అసత్ అనుకోండి ఇప్పుడు ఏమైంది తర్వాత చెప్తాం దాని కన్ఫ్యూజన్ అవసరం లేదు బ్రహ్మం నుండి వచ్చిందనేది కదా ఇప్పుడు మీకు సదైవ సౌమ్య యదు మగ్ర ఆసీత్ సత్తు వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ అసత్ అనేటువంటి పదప్రయోగం జరిగింది ఎప్పుడైతే అసత్ అనేటువంటి పదప్రయోగం జరిగిందో సత్తు నుండే రావాలి గనక బ్రహ్మము నుండే రావాలి గనక బ్రహ్మ ఏవా బ్రహ్మైవా బ్రహ్మమే ఈ అసత్ శబ్ద వాక్యం బ్రహ్మమేవ ఆసీత్ ఏ విధంగా అసత్ అనేటువంటి శబ్దం చేత చెప్పబడుతూ బ్రహ్మం స్వామిజీ ఊరికే ఎట్ల పదాలు మార్చి ఓసారి సత్ అని ఓసారి అసత్ అని ఇట్లా బ్రహ్మని పేర్లు మారుస్తూ ఉంటే అర్థం చేసుకోవాలి అందుకనే గురుముఖత వినాలి పుస్తకాల్లో నుంచి ఎక్కదు ఎందుకని కారణాలున్నాయి తై సత్ అజాయత కాబట్టి ఎప్పుడైతే అసత్ అని అన్నావో అంటే కారణ రూపేణ ఆసీత్ ఇత్యర్థ కాబట్టి అసత్ అనేటువంటిది కారణం దేనికి ఇదం జగత్ ఈ జగత్ ఏదైతే ఉందో దీనికి కారణం ఏదైతే ఉందో అది అసత్ ఆ అసత్ ఏంటి బ్రహ్మం అంతే ్రహ్మ ఇవ బ్రహ్మమే అసత్ శబ్దవాక్యం ఉచతే అసిత్ కాబట్టి అసత్ అనేటువంటి శబ్దంతో తెలుస్తూ ఉండడు మరి సత్ ఇదేంటి ఇది మరి ఆయనేమో బ్రహ్మం ఆయనేమో అసత్ అన్నారు మీరు మరి ఇదేమో సత్ అంటున్నారండి సత్ అంటే ఉంది అని అర్థం అంతేనా తత ఏది అసత్ ఏదైతే ఉందో असत्व शब्दों ब्रह्मे अद कारण रूपेण आसी तत आजात उत्पन्न का ब्रह्म नी जगत् पुटिंदी ब्रह्म असत् जगत् सत् अं जगत्शेषवत् असल विषय విశేషవత్ వ్యాకృతం జగత్ నామరూప విశేషవత్ వ్యాకృతం జగత్ అజాయత ఉత్పన్నం ఇది నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచం పుట్టింది సరేనా ఇది వ్యాకృతం వ్యాకృతం అంటే అది వ్యాకృతం అంటే నామరూపాలతో ఉండేది అర్థం ఎప్పుడైతే ఇది వ్యాకృతం అది అవ్యాకృతం అది అవ్యాకృతం ఇప్పుడు ఉన్నది లేనిది ఏది అర్థమవుతుంది మీకు నామరూపాలే ఉన్నాయి లేనిది నేను ఎందుకు చెప్తాను లే మీరే చెప్తున్నారు కానీ ఈ లోపల ఏదో కొంప మునిగినట్టుగా అసత్వ ఎట్లా పుట్టింది పుడతుంది కాబట్టి వ్యాకృతం నామరూపాలు అవ్యాకృతం నామరూపాలు లేనిటువంటి స్థితి నామరూపాలు లేనిటువంటి స్థితి కనుక జగత్తు ఆవిర్భవించింది సిరీస్ జగత్తు వచ్చింది అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో నామరూపాలతోనే ఉంది కానీ జగత్ లేకుండా జగత్ లేదు అంతకుముందు నామరూపరహితంగా ఉండాలి అంతేనా ఇది వ్యక్తం అది అవ్యక్తం కాబట్టి నామరూపాలు అందులో లేవు అందులో నామరూపాలు ఉంటే జగత్ అక్కడే ఉన్నట్టే పుట్టకముందే జగత్తు రాకముందే సృష్టింపబడక ముందే నామరూపాలు ఉన్నట్లే కాబట్టి జగత్తు పుట్టింది ఆ జాయత అని ఎప్పుడైతే అంటూ నామరూపాలతో జగత్ వచ్చిందనే అర్థం కాబట్టి జగత్తులోనే నామరూపాలు ఉన్నాయి కానీ అంతకు లేవు కాబట్టి ఇది వ్యక్తం అది అవ్యక్తం కార్యం వ్యక్తం కారణం అవ్యక్తం కార్యం వ్యాకృతం కారణం చూ నెక్స్ట్ అంటే ఇది ప్రవిభక్తం ఇంకొంత అడ్వాన్స్ అవుతున్నాం ఇది ప్రవిభక్తం అంటే విభజిపబడి ఉంది అనేక రకాలు తెలుస్తున్నాయి ఇక్కడ భేదాలు గోచరిస్తున్నాయి కదా సజాతీయ భేదం విజాతీయ భేదం స్వగత భేదం ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా కాబట్టి చెట్టు ఉంది చెట్టు పిల్లి కాదు పిల్లి కోతి కాదు కోతి మనిషి కాదు ఒకళ్ళ మనిషి కోతిలాగా చరించ చదివేరే విషయం అర్థమవుతుందే కాబట్టి ఈ భేదాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ మనకు అనేకంగా తెలుస్తూ ఉన్నాయి విభజింపబడి తెలుస్తూ ఉన్నాయి భేదాలతో తెలుస్తున్నాయి ఇది ప్రవిభక్తం